నేను నేను మట్టిని దర్శించడానికి బద్రీనాథ్ పోతున్నా స్వామిజీ నేను మట్టిని దర్శించడానికి తిరుమల పోతున్నా తప్పలేదు అక్కడ ఉండేది కూడా అదే కదా సర్వం కలివిదం బ్రహ్మ తిరుపతి కూడా బ్రహ్మం చూడాలా బద్రీనాథ్ పోతే కూడా బ్రహ్మ చూడాలా శ్రీశైలం పోతే కూడా బ్రహ్మవనే చూడాలా ఇంకో తమ చూడండి వెంకటేశ్వర స్వామిలాగా మల్లికార్జున స్వామి ఉన్నాడా మల్లికార్జున స్వామిలాగా భద్రాచలంలో రామద శ్రీరామచంద్రమూర్తి ఆయనలాగా మధురలో కృష్ణ పరమాత్మ ఉన్నాడా ఈ నాలుగు చూసినప్పుడు అనిపించడం లేదా ఇది ఒక రకంగా ఉంది ఏంటి అదొక రకంగా ఉంది ఏంటి ఇది ఒక రకంగా ఉంది ఏంటి బ్రహ్మ ఇన్ని రకాల భగవంతుడు అనిపించడం లేదు కనుక అక్కడికి వెళ్ళిన రూపం ఏ విధంగా ఉండినా నువ్వు చూసేది రూపాన్ని కాదు స్వరూపాన్ని రూపాన్ని కాదు స్వరూపాన్ని కాబట్టి ఇక్కడ మట్టి కుండ ఉంది ఇది ఒక రకంగా ఉంది అక్కడ బాణ ఉంది అది రకంగా ఉంది మీ ఇంటికి పోయిన తర్వాత కూజా ఉంది అది ఒక రకంగా ఉంది ఈ మట్టి ఈ కుండ ఆ బాణ ఆ కూజ వేరా ఇక్కడ మట్టి అక్కడ మట్టే అక్కడ మట్టే తిరుపతిలో చైతన్యమే భద్రాచలంలో చైతన్యమే బద్రీనాథ్ లో చైతన్యమే చైతన్యమే నాకు కించగా లేదు రూపమునీవే రూపములేని స్వరూపమునీవే హే రూపానికి రూపమునీవే రూపాలకు రూపము నీవే రూపములేని స్వరూపము నీవే ఊరు పేరు ఉనికి ఎలా ఊరు పేరు ఉనికి ఎలా ఊపిరి నీ వై నిల్లిచిన వేళ ఎన్నో ఎన్నో రూపాలు అన్ని ఆరే దీపాలు మారని రూపం ఆరని దీపం దివిలో భువిలో నీ వేస ఎన్నో ఎన్నో రూపాలు అన్ని ఆరే దీపాలు కాబట్టి రూపాలు అనేక ఉండినా అన్ని పాత్రలో ఉండేది మట్టి అని నేను తెలుసుకున్నావు ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా ఏ క్షేత్రానికి నువ్వు వెళ్ళినా ఏ మూర్తిని నువ్వు దర్శించినా దర్శించేది స్వరూపాన్ని కానీ మరొకటి కాదు ఎందుకని రూపాలు భిన్నమవుతూ ఉన్నాయి వేరు వేరుగా కనపడుతూ ఉన్నాయి ఇప్పుడు చెప్పండి స్వామీజీ నేను మట్టిని దర్శించి వస్తాను స్వామీజీ అని కుండ బతుకం పోతా ఉన్నాడంటే స్వామీజీ నేను మట్టిని చూడాలనుకుంటున్నాను స్వామీజీ వెళ్ళొస్తాను స్వామీజీ అని కుండను పట్టుకొని పోతున్నాడంటే ఎక్కడ నడిచి ఎక్కడ నడిచి మట్టిలో నడిచి అప్పుడు ఆలోచిస్తా ఉండదు ఓ వెళ్ళు ఎందుకంటే ఇది మట్టి అని తెలుసుకొని నువ్వు నడిచేది కూడా మట్టి అని తెలుసుకొని నువ్వు ఎక్కడికన్నా పోయి నేను మట్టిని చూస్తాననుకో కానీ మధ్యలో మాత్రం మట్టి లేదని మాత్రం అనుకోబాకు బాగా అర్థం అవునా అందువల్ల నాకు తిరుమలకు పోతేనే స్వామి దర్శనమవుతేనే నాకు భగవంతుని చూసినట్టుంటే అది లేకపోతే లేదు అని అంటే మాత్రం కొన్ని జన్మలు మనం రిజర్వ్ చేసుకోవాలని అర్థం ఎందుకని తిరుమలకే గనక భగవంతుడు పరిమితం అయితే అర్థమవుతుంది తిరుమలలోనే ఉంటే ఎవరో ఒకరి చేతిలో పడిపోతాడు ఆయన కూడా అర్థమవుతుంది మింగేస్తారు తర్వాత లడ్డు మింగినట్టుగా అందువల్ల లడ్డులు మింగగలుగుతున్నారు కానీ వెంకటేశ్వరుని మింగలేకపోతున్నారు కారణం సర్వత్రా ఉన్నాడు కనుక ఆయన ఆస్తిని మింగడం ఈజీ ఆయన్ని మింగడం కష్టం ఇది మనకు అర్థమైందనుకోండి ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి దర్శనమే రైలు వెంకటేశ్వర స్వామి దర్శనమే టెక్క అన్నాడు అనుకోండి వెంకటేశ్వర స్వామి దర్శనమే ఎందుకని ఆ టిక్కెట్ టిక్కెట్ అనే టిక్కెట్ కలెక్టర్లో కూడా వెంకటేశ్వర స్వామి కనపడతాడు ఎందుకని ఆయన లేకపోతే ఈయన టిక్కెట్ టిక్కెట్ అనలేడు ఈయన టికెట్ తీసుకుని పోతుంది ఆయన ఆయనలో ఉండడం వల్లనే చైతన్య జ్యోతిష అవిభాషితస్య మనసహ మన సామర్థ్యం వాక్ నడుస్తూ ఉంది మనసు ఆలోచిస్తూ ఉంది చైతన్యం ఉండడం వల్ల కాబట్టి మట్టిని దర్శించడానికి కుండ్ర పగలగొట్టని లేదు మట్టిని దర్శించడానికి కుండను పగలగొట్టడం అవసరం లేదు ఇది కుండ ఇది పగలగొట్టి మట్టిని చూస్తానల్సిన లేదు అలా ఉన్నప్పుడు కూడా దాంట్లో ఉన్నదంతా మట్టినని మనకు తెలుసు భగవద్ దర్శనం కూడా అదే ఎందుకని బ్రహ్మైవేదం విశ్వమితి ఇదం విశ్వం ఈ ప్రపంచం సమస్తం బ్రహ్మ ఏవా ఈ సమస్తం బ్రహ్మ ఎందుకని అది మృదేవ మట్టితో తయారైందంత మట్టి వచ్చింది గనక బ్రహ్మ కారణం గనక కారణమే కార్యరూపమైనటువంటి జగత్ లో ఉండడం చేత సద్బ్రహ్మ కార్యం సకలం సదైవని ఇంతకు ముందే తెలుసుకున్నాం గనక బ్రహ్మ వేదం విశ్వమితి ఇదం విశ్వం సర్వం బ్రహ్మ ఈ ప్రపంచమంతా గుణను బ్రహ్మమే సర్వం విష్ణుమయం జగత్ సర్వం ్రహ్మ శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష సర్వ జగత్తుకు శ్రీరాముడు ఎట్లా రక్ష అవుతాడు చెప్పండి ఒక చోట ఉంటే సర్వ జగత్తులో తానే ఉంటేనే మనం రక్షిస్తాడంత అర్థమవుతుందా ఇప్పుడు ఎదజ్ఞానత భాతి విశ్వం సమస్తం ఫస్ట్ లైన్ వినష్టంచమోధే సొన్న ఎట్లాగైతే చూచామో ఎంత చీకటి ఉన్నా సరే గదిలో అట్లా వెళ్లి టార్చ్ లైట్ వేయగానే ఎట్లాగైతే గది అంతా ఉందో సద్య వెంటనే అట్ వన్స్ కాల పరిచ్ఛేదం లేదు లైట్ వేశామా ఉన్న వస్తువు కనిపించేసిందని అర్థం జ్ఞానం వచ్చిందే ఉన్నది తెలిసిందని అర్థం ఏంటి జ్ఞానం ఇదిగో మట్టి అనేటువంటి జ్ఞానం అర్థమైనప్పుడు ఇంక కుండ లేదు ఉన్నది మట్టే కుండ నామరూపాలు మాత్రమే నామరూపాత్మకమైనటువంటిది కుండ అది మట్టిలో ఆరోపించబడింది నామరూపాత్మకమైనటువంటి జగత్తు బ్రహ్మములో ఆరోపించబడింది కుండ ఆరోపించబడినా అక్కడ స్వరూపంగా ఉన్నది మట్టి బ్రహ్మమునందు ఆరోపించబడినా అక్కడ స్వరూపంగా ఉన్నది బ్రహ్మమే రెండవ వస్తువు లేదు బ్రహ్మ విశ్వమితి ఈ ప్రపంచం అంతా కూడా స్వరూపంగానే ఉంది काबटे अद अठान इधित अ स् स्वरूपम इधम अतिष्ठा भिन्नता आधिषा किन्न किास्ति एपड़ी दी अधिष्ठाई आधेयंगो अधारो इधपूंदो अ स्वरूप దానికన్నా వేరుగా రెండవది ఉండేందుకు అవకాశం లేదు గనక ఇదం విశ్వం సర్వం బ్రహ్మ ఏవా బ్రహ్మ వేదం విశ్వమితి ఈ బ్రహ్మ ఈ జగత్తంతా కూడా బ్రహ్మమే ఈ జ్ఞానం లేనప్పుడు అది ఇంకేం లేదు ప్లీజ్ బ్యూటిఫుల్ శ్లోక ఇది ఏదో అజ్ఞానత బాత విశ్వం సమస్తం ఆ లేనప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం మనకు లేనప్పుడు భగవంతునికి సంబంధించిన జ్ఞానం లేనప్పుడు ఏ అజ్ఞానత సమస్తం విశ్వం భాతి ఈ ప్రపంచం అంత సత్యంగానే తెలుస్తూ ఉంటుంది ఏదాత్మ ప్రబోధే ఆ మనకు కలిగితే బ్రహ్మ జ్ఞానం మనకు కలిగితే రెండో ఒకటే ఎందుకని అయమాత్మ బ్రహ్మ ఆత్మే బ్రహ్మ అదే నాలెడ్జ్ కనుక ఆ జ్ఞానం కలిగినప్పుడు ఈ సమస్తమైన ప్రపంచం వినష్టంచం ఇది లేనిది అవుతా ఉంది లేనిది అవుతా ఉంది అంటే అదొక బాల్లాగా తయారయ్యి ఎగిరిపోతుందని కాదు అది అక్కడే ఉంది ఇదిగా కాకుండా అదిగా తెలుస్తూ కొండగా కాకుండా మట్టిగా తెలుస్తూ జగత్తుగా కాకుండా బ్రహ్మంగా తెలుస్తుంది మనకు జ్ఞానం కలిగిందనుకోండి నువ్వు మార్కెట్కి వెళితే కూడాను మార్కెట్లో టొమాటా కూడా మాట్లాడుతుంది ఒక కిలో టొమాటాలు ఇవ్వమంటే కూడా నా విడత ఓకే ఏదో పిచ్చిగా చిన్నప్పుడు ఉన్న కొన్ని అనుభవాలు చెప్తాడు టొమాటాలు అడిగితే ఆవిడ టొమాటాలు ఇస్తూ ఉంటే కూడాను కళ్ళ నీళ్ళు వచ్చిన రోజులున్నాయి కొన్ని నా వ్యక్తిగతంగా చెబుతాయి ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది టొమాటా అప్పుడు తెలియకే నాలెడ్జ్ లేదు టొమాటాను చూసి బా ఆ ఆ షేడ్ అందులో రసము ఆ అంత ఉన్నా కూడాను ఎంత అందంగా పైన స్కిన్ తయారైంది ఎంత అందంగా చర్మ పొరగా పెడదానికి ఎంత బాగుందబ్బా ఇదంతా కూడాను భగవత్ స్వరూపం ఇది తయారు ఇదే ఇంత అందంగా ఉంటే ఏదే టొమాటో ఇంకా దీన్ని తయారు చేసిన వాడు ఇంకెంతంగా అందంగా ఉండాలి ఆయన స్వరూపం ఎట్లా ఉండాలి భగవంతునికి ఎంత అందగాడో ఈ ఈ జగత్త ఇంత అందంగా ఉంటే అనేటువంటి ఆలోచన భక్తుడి కదిలితే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు కనుక ప్రతి చోట గాలిని చూస్తే ఆనందం నిప్పును చూస్తే ఆనందం ఎందుకంటే వాటిలో ప్రత్యేకతలు కనపడతా ఉన్నాయి ఆ ప్రత్యేకతలు ఏవైతే ఉన్నవో అవన్నీ భగవంతునికి సంబంధించినవి ఇంకోటేం కాదు అర్థమవుతుంది ఆత్మనస్తు కామయ్య సర్వం ప్రియం భవతి కాబట్టి ఏది నీకు ప్రియంగా కనిపించినా పరమేశ్వరుని వల్లనే ప్రియంగా కనిపిస్తూ దాన్ని మనం దర్శిస్తూ పోతాం సమదర్శన ఎక్కడికి నువ్వు వెళ్ళినా కూడాను బ్రహ్మదర్శనం అవుతుంది ఏ మట్టి పాత్రలు అమ్మే చోటకు నువ్వు పోయినా మట్టి దర్శనం అవుతుంది ఎందుకంటే అదే కనపడుతూ ఉంది కనుక సర్వత్ర సర్వత్ర అన్ని చోట్ల నిన్న చూసాను చూడ సర్వత్ర ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ సర్వత్ర సమదర్శన సమస్తలో ఆ పరమేశ్వరుని దర్శించడం అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు ఒక సందేహం మీకు మళ్ళీ వస్తుంది స్వామీజీ ఇంతవరకు బానే ఉంది చాలా క్లియర్గా ఉంది కన్ఫ్యూజ్ చేసుకుంటే తప్ప స్వయం ఎవరికి వాళ్ళు కన్ఫ్యూజ్ చేసుకుంటే తప్ప ఇంకేమీ లేదు చాలా క్లియర్గా ఇంకొక సందేహం వస్తుంది స్వామి అయితే బ్రహ్మ వేదం విశ్వమితి అన్నారు కదా అవును అన్నాను ఈ ప్రపంచమే పరమాత్మ కదా మీరు చెప్పేది అవును అందువల్లనే కదా ఈ ప్రపంచం అంతా పరమేశ్వరునిగా చూడమంటున్నారు అవును మరి నిన్న మీరు చెప్పిన దానికి భిన్నంగా లేదా ఇది ప్రతి శ్లోకానికి భిన్నంగా ఉంది చూడండి ఎట్లా ఉంది బావు? పరం బ్రహ్మ నిత్యం తదేవాహం అశ్వి అంటున్నావా లేదా మకుటం ఒకటి చివర చివరి చరణం ఏంటి నిత్యం పదం వాడుతున్నావా వాడుతున్నాను బ్రహ్మ నిత్యం కదా అవును మరి జగత్ అనిత్యం కదా ఎందుకని బ్రహ్మలో మార్పు లేదు కదా అవికార్య సత్తాస్వరూపం అవును మరి జగత్తు మారిపోతా ఉందా లేదా పరిణామం మాడిఫికేషన్ ఉందా లేదా ఇక్కడ మన చిన్న మొక్క ఆ తర్వాత అది ఇంకో కాస్త ఆ తర్వాత చెట్టు ఆ తర్వాత పండ్లు పూలు కాసింది ఆ పూలు పూసిన తర్వాత మళ్ళీ కాయలు కాసింది పండ్లు అయింది కొంతకాలం ఉంది ఆ తర్వాత ఎండిపోతూ ఉంది రాలిపోతూ ఉంది చచ్చిపోతూ ఉంది అన్ని అట్లాగే కదా మనుషులు కాని జంతువులు కాని పక్షులు కానీ అన్ని దోమలతో సహా ఇవన్నీ మార్పు కాదంటారా మార్పు సో బ్రహ్మ వేదం విశ్వమితి బ్రహ్మమే ఈ విశ్వం అని మీరు చెప్తున్నారు కదా బ్రహ్మ జ్ఞానం కలిగితే విశ్వం భగవంతునిగా కనపడుతుందని అలాంటప్పుడు ఈ విశ్వం మారుతూ ఉంది బ్రహ్మం కూడా మారుతూ ఉందే మరి విశ్వం బ్రహ్మమైనప్పుడు విశ్వం మారుతూ ఉంటే బ్రహ్మం మారాలన్నా క్రిటికల్ క్వశ్చన్ ఇవన్నీ అర్థం కాక ఎక్కడికి మనిషి నిలుస్తాడో అక్కడ అద్వైతం తప్ప అన్నీ ఉంటాయి ఇవి అర్థమైనటువంటి చోట అద్వైతం తప్ప రెండవది మిగిలే అవకాశమే లేదు అద్వైతాన్ని విమర్శించే వాళ్ళు మహాజ్ఞానులని కాదు కావలసిన జ్ఞానం లేని వాళ్ళు అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం అందువల్ల శంకరులే శరణం ఇంకా రెండో మార్గమే లేదు పిచ్చి పిచ్చి సిద్ధాంతాలకైతే అందరూ ఉంటారు వాస్తవం కావాలంటే అక్కడికి పోవాలి హీస్ దోన్లీ గురు నారాయణ సమారంభం శంకరాచార్య మాధ్యమం సదాశివ సమారంభం శంకరాచార్య మాధ్యమం అస్మదా పర్యంతం వందే గురు పరంపరా ఇది గురు పరంపర జ్ఞానం భగవంతుడి నుంచి కదిలింది ఆదిలో ఉన్నవాడు గనక ఇప్పుడు నా గురువు నాకు జ్ఞానం ఇస్తున్నాడు మధ్యలో బ్యూటిఫుల్ లింక్ శంకర గోల్డెన్ లింక్ ఐ థింక్ శంకరోత ఇది శంకర ఆయన వల్ల సుఖపడాలి ఇంకేం లేదు ఎందుకంటే సుస్పష్టం సుస్పష్టం శాస్త్రం కన్ఫ్యూజన్ లేదు ఇప్పుడు చూసారు ఈ క్వశ్చన్ ఇది ద్వైతులు కూడా వేస్తారు ఈ ప్రశ్న ఇదంతా మారిపోతూ ఉంది కదండి ఇదంతా కూడా బ్రహ్మం అంటే ఎట్లని మరి ఏం చెప్తావు నువ్వు ఈశావాసం ఎదగం సర్వం ఎత్తించే జగత్ శ్యామ్ జగత్ నువ్వు వేదాన్ని ఒప్పుకునే పడివే కదా ఆ వాక్యానికి ఏమి సమాధానం చెప్తావు దీనికి నేను ఆన్సర్ చెప్తానులే ఇప్పుడు అది వేరే విషయం సర్వం కవితం బ్రహ్మ నేహనానాస్తికించినా ఏం చెప్తావు దానికి ఆన్సర్ అహం బ్రహ్మాస్మి ఏం చెప్తావు ఆన్సర్ మహావాక్యాలు అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఏం చెప్తావు వీటికి అంతా ఆన్సర్ వేదం కాదంటావా అను ఆ మాట అనరు ఎందుకని వాళ్ళకు కూడా వేదమే ప్రమాణం కాకపోతే ఇవన్నీ ఎక్కడైతే వస్తాయో అవి అది తమష ఎక్కడ కైలాసం వినపడతో ఎక్కడ వైకుంఠం వినపడతా అది కావాలంటారు ఇది వచ్చిన బాధంతా ఇక్కడ ఉంది ప్రాబ్లం అంతా ఇక్కడ ఉంది అందువల్ల ఎప్పుడు ప్రాబ్లమ్స్ లోనే ఉంటారు వాళ్ళు జ్ఞానంలో ఉండరు ప్రాబ్లమ్స్ లోనే ఉంటారు ఎస్ట్ లిస్సన్ ఇదంతా మారుతూ ఉంది పరిణామం మరి భగవంతుడు పరిపూర్ణం కదా ఈ జగత్త భగవంతుడు ఎట్లవుతుంది చెప్తున్నాను విను ఈ విశ్వమే భగవంతుడు పోహ్ మరి ఇది మారుతూ ఉంది కదా స్వామీజీ అవును విశ్వం భగవంతుడు నేను భగవంతుడి విశ్వం అని చెప్పలేదు సీ ద బ్యూటీ దిస్ ఈజ్ శాస్త్రీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే సరిపోనా ఇది అది అయినప్పుడు ఇది అది అయినప్పుడు అది ఇది ఎందుకు కాదు కాదు కాదయ్యా బి ఈజ్ ఏ ఏ ఈజ్ నాట్ బి శాస్త్రంలో ఉన్నదే నేను మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా నాదేమి లేదు తెలుగు శాస్త్రమే B B B is is A A is not B. Nonsense When B is ఏ ఆటోమేటిక్లీ ఎస్ బి నా ఎందుకని ఇక్కడ ఒక నటుడు ఉంటాడు పవర్షత్తుడు ఇక్కడ ఒక నటుడు యాక్ట్ చేస్తా ఉంటాడు పంచాలి పంచభర్త నటుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆయన వస్తాడు బాబు ఏంటో బాబు కానీ ధర్మంజేయండి BABU కానీ ధర్మంజయని బాబు ఆహారం లేదు బాబు మూడు రోజులు మూడు రోజుల నుంచి అన్నమే లేదు బాబు వాటిది ఒక స్పెషల్ సౌండ్ మీరు ఎక్కడ కడు లేనివాడిని బాబు ధర్మంజయని బాబు ఏంటి అసలు వీడు యాక్టర్ సరేనా ఇక్కడేంటి బెగ్గర్ క్యారెక్టర్ సరేనా అసలు వాస్తవంగా ఎవడు వీడు మనం చూసా అబ్బా ఏం యాక్ట్ చేశాడండి బెస్ట్ యాక్టర్ ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద బహుమానం ఇచ్చేసి ఎందుకని పెద్ద యాక్టర్ అండి బెస్ట్ యాక్టర్ ఈజ్ ద బెస్ట్ యాక్టర్ ఎస్ ఎవరు బెగ్గర్ ఇప్పుడు వాడుకు పది పైసలు ఇచ్చామనుకోండి బాబు నమస్కారం బాబు పది పైసలు ఇచ్చారు బాబు అంటాడు వీడు జూబ్లీ హిల్స్లో కారులో కనపడతాడు మనకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కారులో కనపడతాడు టప్ అని మనం ఆపి అర్ధ రూపాయి ఇస్తే తీసుకుంటాడా ఇక్కడ పది పైసలు ఇస్తే చాలా సంతోషపడతాడు అక్కడ అర్ధ రూపాయలు ఇస్తాం పది రూపాయలు ఇస్తాను తీసుకుంటాడా రై అప్పుడు తీసుకో అన్నాం అనుకోండి తీసుకుంటాడా ఎంత రెచ్చిపోతాడు నాన్ ఎవడనుకుంటా ఉన్నాను కోటీశ్వరుని నేను వేదిక మీద నేను ఇస్తే పది పైసలు తీసుకున్నావు కదా ఎందుకని వాడు బెగ్గరూ నేను దారిలో పోయేవాడిని పెద్ద మనిషిని క్యారెక్టర్ నాది వాడు బాబు అంటే ఇసులు పడేసాను మీద పది పైసలు వాడు ఎత్తుకున్నాడు అదే ఇప్పుడు వాడు దగ్గరకు పోయి నేను పది రూపాయలు ఇసురు పడేస్తే నో ఎందుకో తెలుసా వీడు బెగ్గరు ఆయన యాక్టరు ఇక్కడ బెగ్గర క్యారెక్టర్ వేసినప్పుడు వీడు ఏమీ లేనివాడు అటు పోయి చూస్తే నాయన బెంచ్ కారు బెంచ్ కారు అండర్స్టాండ్ ఈ బెగ్గరెవరు సార్ యాక్టరే అందుకని ఆ దగ్గర క్యారెక్టర్ వేసిన వాడు ఎవడండి అంటే పదానస్తావండి బెగ్గరెవరో కాదు యాక్టరే కానీ యాక్టర్ మాత్రం బెగ్గర కాదు క్లియర్ బెగ్గర్ బి యాక్టర్ ఏ బిఈ నాట్ బిండ మట్టి మట్టి కుండ కాదు కమాన్ టెల్మీ కుండను చూపెట్టామను మట్టి కొండని ఇదేంటి బాబు అని అడిగితే ఏమని చెప్తావు మట్టి స్వామీజీ అంత మట్టిని తీసుకుని వస్తాను చేతిలో పట్టుకొని ఇదేంటని అడుగుతాను కుండ అంటావా నువ్వు కూజంటావా బాణంటావా గురుగంటావా పెడతంటావా ముకుడు అంటావా చెప్పు దాన్ని మట్టి అంతే కుండ మట్టి కానీ మట్టి కుండ కాదు మార్పు చెందేది కుండే కాని మట్టిలో మార్పు లేదు విశ్వము బ్రహ్మమే కానీ బ్రహ్మము విశ్వము కాదు మార్పు చెందేది విశ్వమే కాని బ్రహ్మము కాదు క్లియర్ క్లియర్ అది చెప్పండి ఆ ద్వైత మహాత్ములకు ఎప్పుడన్నా మిమ్మల్ని అడిగితే ఇది లేనైనా మీకు తెలియదులే విషయం ఇవన్నీ కాస్త శాస్త్ర లోతులైన వాళ్ళని విమర్శించబాకండి శంకరుడు లాంటి వాళ్ళని విమర్శించబాకండి అంతకన్నా మించిన పాపం ఇంకొకటి ఉండదు ప్రపంచంలో శంకరాచార్యులు విమర్శించాల్సిన అవసరం లేదులేనాయినా మనం పెరిగితే చాలు మనకేముందో చూసుకుంటే సరిపోద్ది ఇప్పుడు అర్థమైంది ఇది పాయింట్ కాబట్టి ఏదైతే ఆరోపించబడిందో అది అధిష్టానం కన్నా భిన్నంగా లేదు ఇప్పుడు దాన్ని చూస్తే ఇది సర్వం ఇష్టమైంది జగత్ సర్వం మృతే ఇది అవగాహన చూచారా సద్య ఈ జ్ఞానం కలిగిందంటే సద్యహ వెంటనే పోతుంది त्मकटी वेरगा विश्वाम ये जीवात्म वेरगा विश्वात्म की ते जीवात्म विश्वात्टते जीवात्म को वेगा విశ్వమేది జీవాత్మ విశ్వాత్మ ఒకటైతే జీవాత్మకు వేరుగా విశ్వమేది జీవుడైనా విశ్వమైన ఆత్మకు అన్యము కాలేవు జీవుడైనా విశ్వమైనా ఆత్మకు అన్యము కాళేవు రామ రామ జయ రాజా రామ రామ రామ జయ సీతారా విశ్వం సమస్తం చూచారా ఇప్పుడు ఈ నామరూపాత్మకమైనటువంటి ప్రపంచం కనపడుతుందంటే అజ్ఞానమే కారణం ఇంకేమి లేదు వినష్టంచమ ప్రబోధేత్మ ప్రబోధే కాబట్టి అజ్ఞానం వలనే ఇది తెలుస్తూ ఉంది గనక రజు సర్పవత్ జ్ఞానం కలిగితే అది పోతుంది జ్ఞానం కలిగితే అది పోతుంది అధ్యాస ఇప్పుడు పడుతుంది స్వామిజీ అధ్యాస ఏంటి అధ్యాసో నామ అతస్బుద్ధి రజ్జు సర్పవత్ అధ్యాసో నామ అతస్బుద్ధి అతస్మిన్ అధ్యాస నామ అధ్యాస అంటే సూపర్ ఇంపోజిషన్ అంటే అది కాని దాని అది అనే భావన బ్రహ్మసూత్ర భాష్యం శంకర ఒక్క సెంటెన్స్ అధ్యాస్ అంటే ఏంటంటే అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ది ప్రారంభంలోనే బ్రహ్మసూత్ర భాష అంటారు అధ్యాస అంటే ఏదో కాదు నాయన అతస్మిన్ తద్బుద్ది అది కాని దాని అది అనే భావన ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి వచ్చింది స్వామిజీ అధ్యాస అనే ప్రశ్న పడుతుంది అందుకు చెప్తున్నా ఈ అజ్ఞానం ఎందుకు వచ్చింది ఇప్పుడు మీరు అంటున్నారు కదా అజ్ఞానం వల్లనే ప్రపంచం తెలుస్తూ ఉంది జ్ఞానం కలిగితే పరమాత్మగా తెలుస్తుంది అంటున్నారు కదా అసలు ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానం వలన అవును ఎందుకని అజ్ఞానంలో అధ్యాస అధ్యాస ఏంటి లేని దానిని ఉన్నట్టుగా చూడడం రజ్జు సర్పవతు రజ్జు సర్పవత్ మసక చికట్లో పోతున్నాం అక్కడ త్రాడు బడి ఆ త్రాడును చూచినప్పుడు అది రజ్జు అది వాస్తవంగా దాన్ని చూచి మసక చికట్లో ఉంది గనక అది పాము భుజంగము అని భ్రాంతిలో పడ్డాం ఇది రజ్జు సర్పవత్ ఇది రజ్జు సర్ప న్యాయం రజ్జు సర్ప న్యాయం కాబట్టి ఆ రజ్జు రజ్జుగా తెలియకపోవడం వల్ల అంటే ఉన్న రజువు ఉన్నట్లు తెలియకపోవడం వల్ల లేని పాము ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సరే ఉన్న పరమేశ్వరులు ఉన్నట్లు తెలియకపోవడం వల్ల జ్ఞానం లేకపోవడం వల్ల మిథ్యా రూపంలో ఉండేటువంటి ఈ ప్రపంచమే సత్యంగా తెలుస్తూ ఉంది మట్టి సత్యం కుండమి కుండ అసత్యం కాదు నిన్న క్లియర్ చేశాను రాని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నా కొండ అసత్యం కాదు కొండ ఉంది అర్థక్రియ ఉపయోగపడతా ఉంది నీళ్లు తెచ్చుకుంటున్నాం లేనిది కాదు కొండ సరేనా కొండ ఉంది అసత్యం కాదు మిథ్య ఎందుకు మిథ్య అంటున్నాం నామరూపాలు అంతే మధ్యలో వచ్చేది మధ్యలో పోతుంది అసత్యం అంటే అస్సలేదని అర్థం కుందేటు కొమ్ము లాగా కుందేటి లేదు గగన కుసుమం లేదు అవన్నీ అసత్యాలు ఇది కాదు ఇది ఇది మిథ్య సత్యమూ కాదు సత్యమైతే ఎప్పుడూ ఉండాలి కొండ ఎప్పుడు ఉండదు అసత్యం కాదు లేనిది కాదు ఉన్నది ఉన్నది సత్యంగా ఉన్నది కాదు అందువల్ల మిథ్య మిథ్య అంటే నామరూపాలతో ఉంది సత్యమైంది ఏదో దాని మీద ఆధారపడి ఉంది సత్యమైంది మట్టి దాని మీద ఆధారపడి ఉంది నామరూపాలతో ఉంది ప్రపంచం కూడాను నామరూపాలతో ఉంది ఆమె పేరు వేరే ఆయన పేరు వేరే ఆమె పేరు వేరే మైకు ఇది అది అని వాచ్ పేర్లు ఇవన్నీ రూపాలు వేరుగున్నాయి నామాలు వేరుగున్నాయి కాబట్టి ఈ నామరూపాత్మకమైనటువంటి ఈ ప్రపంచం ఎట్లాగైతే నామరూపాలతో ఉండేటువంటి కుండ మట్టి మీద ఆరోపించబడిందో నామరూపాలతో ఉండేటువంటి జగత్ పరమేశ్వరుడి మీద ఆరోపించబడింది బ్రహ్మం మీద కాబట్టి నామరూపాలతో ఉండేటువంటి కుండ మిథ్య నామరూపాలతో ఉండేటువంటి జగత్తు మిథ్య కాబట్టి మిథ్య అయినటువంటి కుండ దీని మీద ఆరోపించబడింది మిథ్య అయినటువంటి జగత్ పరమేశ్వరుడి మీద ఆలోచించబడింది బ్రహ్మం మీద మట్టి తెలిస్తే మిథ్య లేదు కుండ లేదు భగవంతుడు తెలిస్తే బ్రహ్మ తెలిస్తే విశ్వం లేదు వినష్టంచే సద్యమ ప్రబోధే అది విషయం కాబట్టి అజ్ఞానమే ప్రధానంగా కనపడతా ఉంది అజ్ఞాన ఈజ్ ద ప్రాబ్లం భగవంతుడు లేక కాదు జ్ఞానము లేక జ్ఞానము లేనప్పుడు ఉన్నది అజ్ఞానమే యదజ్ఞానత సమస్తం విశ్వం భాతి వినష్టంచే సద్యో యదాత్మ ప్రబోధే కాబట్టి జ్ఞానం కలిగితే మాత్రం ఇది నశించిపోతూ ఉంది వెరీ క్లియర్ కాబట్టి అధ్యాస నామ అతస్మిబుద్ధి అది కాని దాని అంటే త్రాడు పాము కాని దాని పాము అనే భావన అది చూడండి అతస్మిన్ తద్బుద్ధి అది కాని దాని ఎందు అది అనే భావన అక్కడ ఉండేది రజ్జువే రజ్జు అంటే త్రాడు త్రాడు అక్కడుంది పాము లేదు పాము కాని దాని ఎందు పాము కాని త్రాడు ఎందు పాము అనే భావన ఇది ఇది అధ్యాస ఇది ఎందువల్ల వచ్చింది అజ్ఞానం వల్ల అది కనెక్షన్ ఈ అధ్యాస ఎందువల్ల వచ్చింది అజ్ఞానం వల్ల వచ్చింది చూసారా ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా వాళ్ళ విషయం వదిలేండి అద్వైతం చెప్పేవాళ్ళు చేస్తారు ఇక్కడ తమాషా పొరపాటు అద్భుతమైన పొరపాటు చేస్తారు అందువల్ల అది అలాగే ఉంటుంది జ్ఞానం రాకుండా అద్వైతం చెప్పేవాళ్ళ విషయం ఎందుకంటే గతంలో ఇవన్నీ పడి కొన్ని సంవత్సరాలు పడితే గానీ ఇటువంటివి దొరకలే మేము కూడా అట్లా అనుకునేవాళ్ళం అధ్యాస అర్థం ఓహో అధ్యాస దొరగాలి అధ్యాస దొరగాలి అనుకునేవాళ్ళం బిగ్గినింగ్ వన్ ఆర్ టూ యజ్ఞాస్ ముందుకు వెళ్ళి చూస్తే బిగ్గినింగ్లో నేను చెప్పున్నాను అట్లా కొందరు నోట్స్లో ఉంది అది అప్పుడు ఏదో ముప్పై సంవత్సరాల క్రితం ఏమని నాయన అధ్యాస పోవాలి ఎందుకంటే ఆ విధంగా గ్రంథాలు చదివాము అప్పుడు భాష్యం చూడక ముందు కాబట్టి పెద్ద పెద్దవాళ్ళంతా స్వాముల వాళ్ళంతా రాసి ఉంటే అవన్నీ చదివి ఓహో అధ్యాస పోగొట్టుకోవాలి సర్పం పోవాలి మనకు రజు తెలియాలి విశ్వం పోవాలి పరమేశ్వరుడు తెలియాలి అందువల్ల అధ్యాసను తొలగించుకోవాలి అని నేను చెప్పిన రోజులు కూడా ఉన్నాయి మళ్ళీ కరెక్షన్ చేశారు కాదని ఎందుకంటే భాష్యాన్ని ఊతనే విషయం అర్థమవుతుంది అధ్యాస నివారణార్థం నా శాస్త్రపఠనం అధ్యాసను తొలగించుకోవడం కోసం కాదు శాస్త్రం ఉండేది వస్తు నిర్ధారణార్థం శాస్త్రపఠనం వండర్ఫుల్ ఆచార్యులు ఎందుకో తెలుసా అధ్యాస అంటే ఏంటి రద్దు సర్పవత్ అక్కడ త్రాడు ఉంటే దాంట్లో పాముని చూచావు ఇప్పుడు దాన్ని తొలగించమంటాడు పాముని కుదరదు అసలు ఉంటే కదా తొలగించడానికి పాయింట్ అసలు ఏది ఎక్కడ ఇప్పుడు మనం అంతా పోయి కట్టెలు ఎత్తుకుని పోయి కొట్టామనుకోండి అది చచ్చేది క్వశ్చనేది అది ఉంటే కదా చావడానికి ఉండేదాన్ని చంపాలి కానీ లేని దాన్ని చంపుదాం అధ్యాస అంటే లేనిది అతస్మిత అద్బుద్ధి అది కాని దాని కింద దాని భావన అక్కడ రజ్జు ఉంటే దాని సర్పాన్ని చూడడం అధ్యాస దాన్ని ఏం చంపుతా మీడు ఆడు ఉంటే కదా సరే ఒకవేళ చంపాలని ప్రయత్నం చేశామనుకోండి అదేంటో అంటే ఎవడైతే ఇది పాము అనుకోని భయపడతా ఉన్నాడు వాడికి చెప్పడం అన్నమాట నాయన ఇది పాము కాదు అని చెప్పడం అది అధ్యాస నివారణ వాడు పాము అంటున్నాడు గనక ఇది పాము కాదు ఐఎమ్ ష్యూర్ ఇదిగో నువ్వు చూడు కావాలంటే వాడు రాడు దగ్గరికి అయ్యోయో పాము అది పైకి లేచింది అంటాడు ఎందుకంటే కల్పించాడు అన్ని ఇదిగో చూడు నీకు బాధలేదు నేను చెప్తాను చూడు కావాలంటే నువ్వు రాకపోయినా పర్వాలేదు అని వాడు అక్కడే ఉంటే వీడు వెళ్ళి దాని మీద కాలు పెట్టి ఇట్టెట్టి అని ఇప్పుడు అర్థమైంది ఇది పాము కాదని ఇప్పుడు అధ్యాసపోయింది అనుకుంటారు మీరు పోలే పోలే పోలేదు కాలు పెట్టి అంటే కూడాను వాడు పాము కాదని అర్థమైపోయింది వాడికి ఇప్పుడు అడగండి వాడిని అదేంటి రా ఓహో నేను పాము అనుకున్నా పాము కాదు కదా ఎందుకంటే నువ్వు కాలు పెట్టావు కానీ కాదు ఇప్పుడేంటి చెప్పని బుడ్డపీలికే అంటాడు దాన్ని కాదురా అని మళ్ళీ చెప్పామనుకోండి ఇంత ముందు కొద్దిగా విశ్వాసం వచ్చింది కనుక మన మాట మీద మళ్ళీ అంటాడు భూమి పగులేమో అంటాడు భూమి పగులు కాదురా ఏమి కాదు దీని అయితే నీటి చారేమో అంటాడు ఇన్ని చెప్తాడు కానీ త్రాడ్ మాత్రం వాడు తాడు కూడా చెప్పడు అర్థమవుతుందే ఎందుకంటే అసలు వస్తువు తెలియడం లేదు ఇది దిస్ ఇస్ ద ప్రాబ్లం వస్తువు ఎప్పుడైతే వాడికి అర్థం కావడం లేదో ఇది కాదంటే అది అది కాదంటే అది అది కాదంటే అది ఇది కాదంటే ఇంకోటి అధ్యాసను తొలగిస్తూ ఇది ట్రబుల్ ఇప్పుడు అర్థమవుతుంది అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం అధ్యాసను తొలగించడం కోసం శాస్త్రం రాలేదు ఎందుకని అసలు అధ్యాస ఎందుకు కలిగింది వాడికి ఆ సూప్రీం పొజిషన్ ఎందుకు వచ్చింది उन्न वस्तु उत्तोड़ी नात्राड़ी फिनी अंत गांम का इंकोटा अद का इंकोटा अद इंकोटाबी अध्यास निवारणार्थम शास्त्र पठनम वस्तु निर्धारणार्थम शास्त्रपन ब्रह्म विध आप्रोति परम तदेशाभ्युक्त सत्यम ज्ञा अन ब्रह्म భగవంతుడు సత్యం ఆయన జ్ఞానం అనంతం అనేది ఎస్టాబ్లిష్ చేయాలి ఇది స్వరూప జ్ఞానం కాబట్టి అజ్ఞానతాష్టమ ప్రబోధే వస్తు నిర్ధారణార్థం ఎప్పుడైతే ఉన్నది ఇది అని తెలియజేయడం జరిగిందో ఇక మళ్ళీ అధ్యాసం ఉండేందుకు అవకాశమే లేదు దానంతా అదే తొలగిపోతుంది ఈ స్వరూపం మనోవా నెక్స్ట్ లైన్ మనోవా బ్యూటిఫుల్ మనస్సుకు వాకుకు అతీతం ఈ పరబ్రహ్మ స్వరూపం మనసుకు అతీతం వాక్కు అతీతం ఎందుకని స్వామిజీ మనసుకు అతీతం ఎస్ నా చక్షుర్ గచ్చతి నా వాక్ గచ్చతి నో మనహోపనిషత్ నా చక్షుర్ గచ్చతి చచ్చుఃన్ను అక్కడికి పోలేదు పరమేశ్వరుడు దగ్గర కన్ను పోయి చేరలేదు ఎందుకని స్వరూపం కన్ను ఎట్లా చూస్తుంది కన్ను చూచే దృశ్యాన్ని ఎద్ దృశ్యం తన ఏదైతే కనిపిస్తుందో అది నశించిపోతుంది కానీ పరమేశ్వరుడు నశించేటువంటి వాడు కాడు కనుక కంటితో చూడలేము నా చెచ్చురు గచ్చతి నా వాక్ గచ్చతి వాక్ కూడా చేరలేదు ఎందుకని వాక్కుకు ఆది ఉన్నది అంత్యం ఉన్నది నో మనహ మనసు కూడా చేరలేదు ఎందుకని ఎన్ మనసామనతేర్మోమతం ఏ మనసు దాన్ని తెలుసుకోలేదో ఏది ఉండడం వల్ల ఈ మనసు నడుస్తూ ఉంది అది తమాష్యూటీ చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసహ మనన సామర్థ్యం ఈ సందర్భంలోని ఆచార్యుల వారి వ్యాఖ్యానం అది కేనోపనిషత్తులో చైతన్య జ్యోతిష అవభాసితస్య మనలో చైతన్యం ప్రకాశిస్తూ ఉంది గనక మనసహ మనన సామర్థ్యం ఆలోచించేటువంటి శక్తి మనసుకు ఉంది కనుక చైతన్యం ఉంది మనస్సు ఉంది మనసు లేదు చైతన్యం ఉంది అవునా మన అనుభవంలోనే ఉంది కదా ఇప్పుడు మన మనసు పనిచేస్తూ ఉంది ఎందుకంటే చైతన్యం ఉంది గనక మన దేహం తిరుగుతూ ఉంది ఎందుకంటే చైతన్యం ఉంది గనక దేహం నాకు ఉంది శవానికి కూడా ఉంది కానీ శవం తిరగడం లేదు నేను తిరుగుతున్నా ఎందుకంటే నాలో చైతన్యం ఉంది అక్కడ చైతన్యం లేదు అట్లాగే నా మనసు పనిచేస్తూ ఉంది ఎందుకంటే చైతన్యం ఉంది కనుక దేహం పనిచేయడానికి చైతన్యం ఎట్లా అయితే ఉందో మనసు పనిచేయడానికి కూడాను చైతన్యం అట్లాగే ఉంది క్లియర్ చైతన్యం ఉంది మనసు ఆలోచిస్తా ఉంది మనసు లేదు కానీ చైతన్యం ఉంది ఎక్కడ గాఢ నిద్రలో క్లియర్ మన అనుభవమే సుషుప్తిలా సుక్షుప్తి కాలే సకలే విలీనే కాబట్టి సుషుప్తిలో గాఢ నిద్రలో మనసే లయించిపోయింది మనసు లేదు అందువల్ల నిద్ర లేచిన తర్వాత చెప్తాడు హాయిగా నిద్రపోయానండి హాయిగా అంటే ఏంటి అని అన్నామనుకో ఏమీ తెలియకుండా నిద్రపోయానంటాడు అహం కిమపి నా జానామి సుఖీనయా నిద్రానుభూయాత్ నేను హైగా నిద్రపోయాను నాకేమీ తెలియలేదు అనేది ఎవరికి తెలిసింది ఇప్పుడు మేలుకున్న తర్వాత చెప్తాడు ఎందుకని ఇక్కడ చెప్పే మనసు అక్కడ లేదు అది మనసు లయించిపోయింది అక్కడ మనసు లయించి తానున్నాడు కాబట్టి మనసు ఉంది నేనున్నాను మనసు లేదు నేనుంటాను కాబట్టి అది లేకుండా కొండ ఉంది మట్టి ఉన్నాను కొండపోయింది మట్టి ఉంటాను క్లియర్ మనోవా గతీతం మనోవాగతీతం విశుద్ధం విముక్తం ఇంక రెండే పదాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు విశుద్ధం కాబట్టి అటువంటి బ్రహ్మస్వరూపం శుద్ధం ప్యూర్ ఎన్ఫ్ అలం కానీ విశుద్ధం వి అనే ఉపసర్గబడింది ప్రిఫిక్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ విజ్ఞానం ఒక రాసింది శంకరాచార్య స్వామి అందువల్ల జాగ్రత్తగా చెప్పాలి విశుద్ధం శుద్ధం అంటే పరిశుద్ధంగా ఉండేది క్లీన్ ప్యూర్ విశుద్ధం స్వామిజీ శుద్ధం అంటే సరిపోద్ది కదా శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ శుద్ధం సరిపోయింది మరి శుద్ధ బ్రహ్మ అంటే సరిపోద్ది విశుద్ధమేంటి స్వామీజీ అది ఈ ప్రపంచంలో కూడా శుద్ధం అనేది మనకు తెలుసు పదం పరిశుద్ధమైన పదమంది దగ్గర ఉంది ఇక్కడ పరిశుభ్రత అది అంతా శుద్ధం శుద్ధి చేసుకుంటూ ఉండం ఎక్కడ శుద్ధి చేసినా మళ్ళీ అశుద్ధం అవుతుండదు అదే తమా అందువల్ల వాడాడు విశేషణ ప్రిఫిక్స్ వాడటంలో ఉద్దేశం అది ఉపసర్గ శుద్ధం ఇప్పుడు చూడండి స్నానం చేసాం ఎందుకు శుద్ధి కదా ఇప్పుడు స్నానం చేసి వచ్చాం అక్కడి నుంచి మళ్ళీ పోయి స్నానం చేస్తాం ఎందుకని అంత గొప్ప శరీరం మళ్ళీ మధ్యాహ్నం చేస్తాం మళ్ళీ సాయంత్రం చేస్తాం అంటే మనం శుద్ధి చేస్తూనే ఉంటాము అది మళ్ళీ పడతానే ఉంటుంది ఇది తమాషతో బట్టలు ఉండే వేసుకొని వచ్చాం శుద్ధంగా ఉండే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం పోయి మళ్ళీ ఉతుకుంటాము కాబట్టి మనం శుద్ధి చేస్తూ ఉంటే మళ్ళీ పడతా ఉంటాయి ఇప్పుడు అమ్మగారు చూడు రోజు చిమ్ముతారు మళ్ళీ ఉదయం చింబుతారు సాయంత్రం చింపుతారు మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ ఎందుకంటే చిమ్ముతూ ఉంటారు శుద్ధి చేస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ పడుతూనే ఉంటుంది ఇది తమాషా ఈ ప్రపంచంలో ఏది మనం శుద్ధి చేస్తూ ఉన్నా మళ్లీ అది అశుద్ధమవుతూ ఉంటుంది ఇది అట్లాంటి శుద్ధం కాదు అశుద్ధం కాని శుద్ధం నిర్మలం నిర్మలం వినిర్మలం వినిర్మలం ఎట్టి పరిస్థితుల్లో అశుద్ధం ఎందుకు కాదు స్వామీజీ కారణమేంటి స్వాభావిక ఆగంతుక మలం నాస్తి అది తమాషా తనలో కలిగే అవకాశం లేదు ఇతరులతో ఇప్పుడు మనకు ఎందుకు స్నానం చేస్తామంటే రెండు పోటీ స్వాభావిక రెండు ఆగంతుక అది తమాషా స్వాభావిక అంటే మనం ఇంట్లోనే ఉన్నాం అనుకోండి ఎక్కడికి పోలేదు బయటికి వెళ్ళామనుకోండి రోడ్లుండ మట్టి ఉంది గనక బస్సులు పోతుండయి ఆర్టీసీ మట్టి ఎంత పడిపోద్ది వచ్చి స్నానం చేస్తాం బాగుంది మరి ఇంట్లోనే ఉన్నావు ఎందుకు స్నానం చేస్తావు బయటికి వెళితే ఆ గంతుక బయట నుంచి వచ్చే మలం మలం మలిన్యం ఇంట్లోనే ఉంటే బయట నుంచి రాకపోయినా మనలో నుంచే వస్తుంది స్వేదం అది ఇది ఇది స్వాభావిక అర్థమవుతుందా ఇప్పుడు బ్రహ్మములో స్వాభావికంగా మలినం రావడానికి అవకాశం లేదు పరిశుద్ధమైన వాడు కనుక బయట నుంచి రావడానికి రెండవ వస్తువు లేదు అర్థమవుతుంది ఇప్పుడు అందువల్ల విశుద్ధం విశుద్ధం విశుద్ధం మనసేమో జడము మా చైతన్యం మీద ఆధారపడి ఉంది సమస్తం ఇట్లాగే ఉన్నాయి ఇకపోతే విశుద్ధం విముక్తం బా విముక్తం ముక్తం అంటే ఏంది విడిపడింది అని అర్థం దేని నుంచి విడిపడింది బంధం నుంచి విడిపడింది విముక్తం అంటే మళ్ళీ వి విశుద్ధం ఎట్లా అర్థం చేసుకోవాల విముక్తం అట్లాగే అర్థం చేసుకోవాలి ఎందుకంటే బంధం ఉంటే విడిపడడం ముక్తం అసలు బంధమే లేదు ఉన్నట్లుగా ఉంది అందువల్ల విముక్తం బంధం ఉంటే కదా బంధం ఏంటి అసలు అనాత్మని అహమితి మతి బంధ అనాత్మని ఏదైతే ఆత్మ కాదో అది ఆత్మ అనుకోవడమే బంధం ఏదైతే పాము గాదు దాన్ని పాము అనుకోవడం బంధం అనాత్మని ఈ అనాత్మ ఏదైతే ఉందో అది అహం ఇతి ఈ దేహం ఉంది ఇదే నేను అనుకోవడం ఇదంతా రేపు వస్తుంది మనసు అది నేను అనుకోవడం కాదు కాదు అది మార్పు చెందితో ఉంది నువ్వు మార్పు చెందిేటువంటి వాడివి కావు ఆ అహం ఇతి మతి ఈ అనాత్మ ఏదైతే ఉందో అదే నేను అనుకోవడం బంధహ అజ్ఞానా ప్రాప్త ఇది అజ్ఞానం వల్ల కలిగింది జ్ఞానం వల్ల అయం ఆత్మా బ్రహ్మ అనేటువంటిది కలుగుతుంది కాబట్టి అసలు బంధమే లేదు తమాషా. బంధం కల్పితం బంధం కల్పితం మోక్షం కూడా కల్పితం ముక్తి కూడా అందువల్ల నా నిరోధో ఇంకా లోతుకి వెళితే మండుక్య కారిక భాష్యానికి వెళితే న నిరోధో న చోత్పత్తిహి అసలు నీకు ఎప్పుడూ బంధం లేదు కాబట్టి నీకు ముక్తి అవసరం లేదు ఇది నిత్యముక్తి ఎప్పుడు నువ్వు సదానంద స్వరూపుడు అయి ఉన్నావు అని అంతవరకు వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి ఇలా తెలుసుకుంటూ అడిగిపోతే అంటే పాపం ఒక అతని జ్వరం వచ్చి ఇప్పుడు అర్థం అవుతుంది సుఖావ బోధార్థం ఆఖ్యాయిక లోకవత్ లేకపోతే నిద్ర వస్తుంది డీప్ గా చెప్తుంటే నిద్ర వస్తుంది అది అందువల్ల శాస్త్రంలో ఆచార్య వారు మాట కూడా సుఖావ బోధార్థం ఆఖ్యాయిక లోకవత్ నాయన ఎక్కడైనా వాళ్ళకి అర్థం కాకుండా ఏదైనా నిద్ర సుఖంగా అర్థం కావడానికి ఏదైనా చిన్నది ఏదైనా చూపు అన్నాడు ఆఖ్యాయిక లోకవత్ చిన్న స్టోరీనో అనెక్ అందుకని ఊరికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది పాపం అతను ఉప్పు వ్యాపారం చేసుకుంటుండేవాడు అంటే ఉప్పు మూటలు ఉంటాయి ఒక రెండు మూటలు వేసుకొని గాడిద మీద తీసుకెళ్లి అమ్ముకొని వచ్చేవాడు ప్రతిరోజు అట్లా జరుగుతున్నది పిల్లల్ని పోషించుకుంటా ఉన్నాడు ఒకరు పాపం బాగా జ్వరం వచ్చేసింది కానీ ఆ వ్యాపారం చేస్తే కానీ ఇల్లు గడవదు నడవద్దు అందువల్ల కుర్రాన్ని పిలిచి నాయన ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళదురా వాడు హై స్కూల్కి ఎదుర్కుంటున్నాడు పూర్తం దా ఏజ్ పిల్లవాడే సరిపోతాడు గాడిదలు ఇవ్వడానికి అబ్బాయి నాకు కథలు లేకుండా చలి జ్వరంగా ఉంది కదా మరి ఈ రోజు అమ్ముకొని రావాలి కదా రోజు నాకు కూడా వచ్చి చూస్తావు కదా ఈ రోజు తీసుకెళ్ళరా నువ్వు తీసుకెళ్ళి అమ్ముకొనిరా అట్లాగే నానా మీరు ఊరుకోండి నేను పోయిస్తాను వీడు టైర్లెస్ కైట్ మీకు ఎందుకు నానా నేను పోతాను కదా నేను అమ్ముకొని వస్తాను కదా మీరు ఎందుకు హైగుండే అట్లా ఇట్లని లేరు పోని సొరకాయలని అడుగు కోసి వీడు మధ్యలో పాపం ఆ చల్లి వణుకుతూనే భార్యను అడుగుతున్నాడు వాడు పోయినా వాడు వెళ్ళాడా తీసుకెళ్ళాడా గాడిదని తీసుకెళ్ళాడా మోటార్ వేశాడా తీసుకెళ్ళాడా అంటాడు లేదండి అక్కడే తిరుగుతున్నాడు ఇంకా పోలేదు ఇంకా అక్కడే తిరుగుతున్నాడు పోలేదు ఉదయం వాడు ఆరు గంటలకు పోవాలి ఏడైపోయింది ఎనిమిది అయిపోయింది తొమ్మిది అయిపోయింది వాడు పోవడంలే అప్పుడు అన్నాడు వాడు పోడు వాడి కథం తెలుసు కదా ఏం వాడిని పిలివిట్లా పిలిచి ఏరా నేను నానా ఆ గాడిది కదలడం లేదు నానా ఎందుకంటారా ఏం పావే అంటున్నా కొడుతున్నా చేస్తున్నా ఏం చేసినా అది పోవడం లేదని అప్పుడు తండ్రికి వచ్చింది ఐడియా తండ్రి వెంటనే అంటాడు ఆ కట్లు తీసేయరా బంధాలు నువ్వు కట్లు కట్టేసి అది కదలలేదంటే ఎట్ల మర్చిపోయినా అని వీడు సర్రని వెళ్ళి కట్లు తీయడానికి ట్రై చేశాడు కట్లు లేవు వెంటనే వచ్చాడు నానా దాన్ని కట్టేయలేదు నానా అది అట్లాగే ఉంది నిలబడిపోని కానీ కదలడం లేదు అంటాడు కట్టేసాడు అని చూడరా లేదు నానా నేనేలా కట్టేది నిన్న లేదు నానా ఇంకేం చేసిన పాపం మెల్లగా లేచి వాడినే పట్టుకొని అక్కడికి వచ్చి పక్కనే ఓ చెట్టు ఉంది మామిడి చెట్టు ఆ మామిడి చెట్టు మండ ఒకటి తీసుకొని విరిచిదాన్ని దాని కాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి నాలుగు కాళ్ళకి అన్నాడు తండ్రి అది లేచిపోతా ఉంది వీడు అడిగాడు నానా ఇదేంటని కట్లు తీశాను కదరా అది ఏమి నానా తీయడానికి అసలు వేసింది ఎప్పుడురా నిన్న సాయంత్రం దాన్ని తీసుకొని వచ్చినప్పుడే మొదట్లో నాలుగు రోజులు కట్టాను తాడుతో ఇంకా రోజు తాడుతో కట్టడం నా వల్ల గాక ఇది ఒకటి పెట్టుకున్నాను దాన్ని చీకట్లో కట్టేసేది మామిడి మండి తీసుకొచ్చేది దానికి ఇటు అనేది అది కట్టాడేమో అనుకుంటుంది అర్థం ఉంది ఇంకా కదలదు ఇప్పుడు మళ్ళీ మనం కదిలించాలనుకో కట్టి ఉండాలి కదా కాదు కదలదు మనం పోయి మళ్ళీ ఇట్లా నల్ల పోతుంది నా నిరోధో నా చోత్పత్తి దాని కట్టిద్ది లేదు వదిలించింది లేదు కాబట్టి బంధం ఉన్నది అనేది భ్రాంతి బంధం భ్రాంతి అయినప్పుడు ముక్తి కూడా భ్రాంతి నువ్వు సదా నిత్యతృప్తుడవే పరం బ్రహ్మ నిత్యం తదేవా అహమస్మి తదేవా అహమస్మి Ailment, or ministry, or ం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాభిష్య ఓ శా శా శ్వరో గురాత్తి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్త శ్రుతిస్మృతిపురా అలయ కరుణాలయ నమామి భగవత్పాదం శంకర లోకంకరం ఏవి లేకపోయినా ఒకటి ఉన్నది అని అంటే ఆ లేనివి ఉన్నదాని లక్షణం కావు అంటే ఈ ప్రపంచంలో ఏవేవి ఉన్నవి అనేది మనకు ప్రధానమైన విషయం కాదు ఆ ఉన్నవి సత్యంగా ఉన్నవా కాదా అనేది ప్రధానమైనటువంటి విషయం ఏవేవో ఉంటాయి ఇప్పుడు ఎండమావులు కనపడతాయి అవి ఉన్నట్లే ఉంటాయి కానీ విశ్లేషించి అర్థం చేసుకున్నప్పుడు వివేకంతో చూసినప్పుడు అవి లేనివిగా తెలుస్తాయి ఆ మనకు కలిగినప్పుడు లేనివే ఉన్నట్లుగా కూడా గౌచరిస్తూ ఉంటాయి అవే సత్యంగా కూడా తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు నిన్న ఎక్కడ మనం ఆపాము అంటే కొద్దిగా మననం చేసుకున్నాం కుండ మట్టే కాని మట్టి కుండ కాదు అని తెలుసుకున్నాం కాబట్టి జగత్తు బ్రహ్మమే కాని బ్రహ్మము జగత్తు కాదు ఎందుకంటే ఇది పరిణామశీలం ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం నిన్న దాన్ని మనం చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం మట్టి పాత్రలు అనేకం ఉన్నప్పటికీ కూడాను అవన్నీ మట్టితో తయారైనవి కాదనడం లేదు అవి మట్టి లక్షణాలు కావు అంటున్నాను ఎందుకంటున్నానంటే కుండలు ఉన్నప్పుడు మట్టి ఉంది కుండలు లేకపోయినా మట్టి ఉంది కాబట్టి కుండలు లేకపోతే మట్టి కూడా కనుక లేకుండా పోతే అప్పుడు ఆ కొండలు దీని లక్షణం అవుతాయి అంతే కేవలం సింపుల్గా అది పెట్టుకోండి మనసులో ఈరోజు చాలా ఇంపార్టెంట్ శ్లోకం అట్లాగే ఇక్కడ ఏవేవైతే ఉన్నావో ఇవన్నీ కూడా సత్యమా కాదా అని ఆలోచన చేసినప్పుడు తదేవ అహమస్మి తదేవ నిత్యం తదేవ బ్రహ్మ అహమస్మి కాబట్టి నిత్యమైనటువంటి ఆ బ్రహ్మం ఏదైతే ఉందో అదే నేను అని చూచాం మరి అది నేనైనప్పుడు నేను అనంతం అనంతం నేనైనప్పుడు పరిమితం కాను పరిమితం కాకపోయినా పరిమితం అయినట్టుగా అయ్యా నువ్వు ఎవరు అని చెబితే నేను ఈ దేహం అని మాట్లాడుతున్నాను అది తమాషా దేహాన్ని నేను ధరించి ఉండొచ్చు నేను దేహి దేహం కాదు నేను దేహి క్షేత్రజ్ఞం చాపి మాం సర్వక్షేత్రేషు భారత అర్జున అన్ని క్షేత్రాల్లో ఉండేటువంటి క్షేత్రజ్ఞుడు నేను కుండలో ఆకాశం ఉంది కానీ ఆకాశం కుండ కాదు కాబట్టి అన్ని క్షేత్రాల్లో అన్ని దేహాల్లో నేనున్నాను నేను ఉన్నాను దేహం ఉంది దేహం లేకపోయినా నేను ఉంటాను అది జ్ఞానం కాబట్టి అనాత్మని అహం ఇతి మతిహి బంధ అజ్ఞానాత్ ప్రాప్త కాబట్టి ఏదైతే అనాత్మగా ఉందో ఆత్మ కానిటి దాని ఆత్మ అనేటువంటి భావం నేను కాని దాని నేను అనేటువంటి భావం ఎలాగో రజు సర్పవతి ఇది అధ్యాస పాము కాని దాని పాము అనేటువంటి భావన అక్కడ ఉన్నదే త్రాడే అది పాము కాదు పాము కాని దాని ఎందు పాము అనేటువంటి భావన ఇది అధ్యాస అతస్మి తద్బుద్ధి నిన్న చూచాం అట్లాగే నేను కాని దాని ఎందు నేను అనేటువంటి భావన అనాత్మని నేను కేవలం ఆత్మ సచిదానందమైనటువంటి ఆత్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కానీ నశించేటువంటి దేహం నేను అనుకోవడం వల్ల దుఃఖాలన్నీ కూడా నాకే ప్రాప్తిస్తూ ఉంటాయి దిస్ ద పాయింట్ కాబట్టి అన్నాత్మని అహం ఇది మతి బంధ అజ్ఞానాత్ ప్రాప్త ఇది అజ్ఞానం వల్ల కలిగింది ఎందుకని ఉన్న వస్తువుకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల లేనిదే ఉన్నట్లుగా గోచరిస్తూ ఉంది కనుక దృశ్య వర్గాత్ ఆత్మానం వివిఛ్య దృశ్య వర్గాత్ ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో దృశ్యం వాటిని దర్శించేటువంటి ద్రష్ట నేను దృగ్ బ్రహ్మ దృశ్యం మాయా కాబట్టి ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఏ దృశ్యం తన నశ్యం కనిపించేవన్నీ నశించిపోతాయి కానీ బ్రహ్మము నశించేటువంటిది కాదు ఆ నశించేవి ఉండడానికి ఆధారమైనటువంటిది బ్రహ్మం ఆ నశించేవి నశించిపోయినా కూడా ఇది ఉంటుంది నిషేధావధి అన్ని నిషేధింపబడిన తర్వాత ఏదైతే ఉందో అది సత్యం ప్లీజ్ కనుక దృశ్య వర్గాత్ ఈ కనిపించే సమస్తంలో దృశ్యాలు దృశ్యం అంటే ఏంటో తెలుసా కేవలం ప్రపంచమే కాదు ఈవెన్ దేహం కూడా దృశ్యమే అక్కడికి వస్తున్నాం ఇప్పుడు కనపడుతూ ఉంది ప్రాణం కూడా దృశ్యమే కనపడుతూ ఉంది ఉబ్బ సంరోగించు అంటుంటాడు నా ప్రాణం అల్లాడుతుంది అంటాడు నీ ప్రాణం అల్లాడుతుంది అనేది కూడా నీకు తెలుస్తుంది దట్ ఈస్ ద పాయింట్ నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు దాంట్లో వికారాలు గోచరిస్తున్నాయి నువ్వు వికార వేత్త యు ఆర్ ద నోవర్ ఆఫ్ ది మాడిఫికేషన్స్ కాబట్టి ఏ మార్పులు అయితే ఉన్నాయో ఈ మార్పులు నీకు తెలుస్తూ ఉన్నాయి తెలుసుకునే నీవు తెలియబడే దానికన్నా అన్యంగా ఉన్నావు ఇది ద పాయింట్ అందువల్ల దృశ్య వర్గాత్ ఆత్మానం వివిచ్చ వివిచ్చ పృతక్క కృత్య దాన్ని వేరు చేసి వివిచ్ అంటే ప్రతక్ కృత్యా వేరు చేసి కాబట్టి ఏది ఆత్మ ఏది అనాత్మ అనేటువంటి వివేకం లోపించడం వల్ల అనాత్మే ఆత్మగా తెలుస్తుంది వివేకం కలిగినప్పుడు ఇది ఆత్మ ఇది అనాత్మ వివేకం కలిగినప్పుడు అనాత్మని నిషేధిస్తూ ఉంటాం అన్ని నిషేధించిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది ఆత్మ నిషేధావధి ది సెంటెన్స్ నిషేధావధి సాక్షి ఇది సాక్షి చైతన్యం అన్నిటిని నిషేధించిన తరువాత దేనిని నిషేధింప నిషేధించడం వీలు కాదు అన్ని నిషేధించిన తరువాత నెగేషన్ అన్నిటిని నిషేధించిన తరువాత దేనిని నిషేధించడం సాధ్యపడదో నిషేధ అవధి నిషేధావధి అది సాక్షి ఆల్ విట్నెస్ తదేవ బ్రహ్మ నిత్యం బ్రహ్మ అదే నిత్యమైన సత్యమైన బ్రహ్మం తద్ బ్రహ్మ అహమస్మి ఆ బ్రహ్మమే నేను ఇది దిస్ ఈజ్ యువర్ స్వరూప అక్కడికి వచ్చాము ఇప్పుడు ప్లీజ్ నిషేధే కృతే నేతి నేత్య నిషేధే సమాధిస్థితి పూర్ణ అవస్థాత్రయ అవస్థాయాతీతం తురీయ పరం బ్రహ్మ నిత్య తదేవాహమస్మి నిషేధే నిషేధించిన తరువాత ఏమని ఏమని నిషేధిస్తావు నేతి నేతి నేతి నిషేధే కృతే నేతి నేతి వాఖ్యై న నేతి నేతి కొండ కాదు నేతి నాయితి నేతి నేతి ఇది వాక్యే నేతి ఇది కాదు నేతి ఇది కాదు నేతి ఇది కాదు నేతి ఇది కాదు నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ ఇది ఒక ప్రక్రియ నేతి నేతి ఇది బృహదారి నేతి నేతి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఏది కాదు ఆత్మ ఏమిటనేది ప్రశ్న సత్యం ఏది అనేది ప్రశ్నే ఆ ఆత్మ ఏదో తెలిస్తే అదే నివ్వు అని అర్థమైపోతుంది ఇప్పుడు ఆత్మ కానివన్నీ ఆత్మలుగా తెలుస్తున్నాయి వచ్చిన బాధ అది ఇది కలగా అందువల్ల వివిధ్య పృథక్ కృత్య వీటిని వేరు చేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేతి నేతి ఇంతవరకు ఆత్మ అది అది కాదు అన్న తరువాత ఇది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు అది కాదు అది కాదు అన్ని నిషేధింపబడిన తరువాత देश मन निषेध स्वरूप मिंदो अदी आत्माषेवधि कषेधे कृते इला निषेधिस्तू निषेधि वक्यति नाइति वाक्यू वाक्य द्वारा <laughs> निषेधिंपड़न तरह సమాధిస్థితానాం ఆ జ్ఞానస్థితిలో అన్ని నిషేధింపబడిన తర్వాత సమాధి ధి అంటే బుద్ధి సమ అంటే సమమైనటువంటి బుద్ధి ఒకదాన్నే చూసేటువంటి బుద్ధి ఇది సమాధి జ్ఞాన సమాధి సమాధి స్థితానాం ఆ జ్ఞానస్థితిలో యత్ ఏదైతే ఆ భాతి ప్రకాశిస్తూ పూర్ణం పూర్ణం ఆ పూర్ణంగా ప్రకాశిస్తూ ఉందో కాకుండా అపరిమితంగా ఉంది ఎందుకంటే అనంతం గనక యత్ పూర్ణం ఆభాతి పూర్ణంగా భాసిస్తూ ఉందో పూర్ణం ఆభాతి నిషేధీ నిషేధీ కృతే నేతి నేతి వాక్యై ఇది కాదు ఇది కాదు అని అన్నిటినీ నిషేధించిన తరువాత సమాధి స్థితానా జ్ఞానస్థితిలో యత్ పూర్ణం ఆభాతి పూర్ణమై ప్రకాశిస్తూ ఉందో అది అవస్థాత్వతీతం మూడు అవస్థలకి అతీతమైనటువంటిది జాగ్రత్త స్వప్న సుశుప్తి ఏకం ఒకటి గాని ఒకటి తర్వాత చూసాను ఏకం తురీయం అతీతమైనటువంటిది తురీ స్థితి ఈ నా మూడికి మూడు అవస్థలకి అతీతమైనటువంటి స్థితి తదేవ బ్రహ్మం నిత్యం బ్రహ్మ తదేవ అహం అశ్మి దిస్ ద మీనింగ్ జస్ట్ లిస్ నేతి నేతి నేతి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఎందుకు ఇది కాదనాల్సి వస్తుంటే ఇది అని అనుకుంటున్నాం గనక దేహం నేను అనుకుంటున్నాను దేహం నేను కాదనాల్సి వస్తుంది అంతే సింపుల్ సరేనా ఇది కాదు అని అన్నప్పుడు ఇది కాదు అనేది వాక్యం ఇది కాదు ఇట్స్ కంప్లీట్ సెంటెన్స్ ఇది కాదు రెండు పదాలు ఇది అంటే ఏంటి ఉన్నదే లేనిదే ఇది కాదు అని చెప్పినప్పుడు నేను ఈ మైకును చూపెట్టి ఇది కాదననుకోండి అంటే ఏంటి మైతి పొందా లేదా అసలు లేకుండా పోతే ఇది కాదు అనేది ఎందుకు అనాల్సి వచ్చింది అసలు పాయింట్ ఇప్పుడు ఇది అసలు లేదనుకోండి లేని దాన్ని చూపించి ఏమండి ఈయన నేను తీసుకుపోతున్నాను అంటానా ఇక్కడెవరు లేకపోతే అప్పుడు మీరంటే నీకేమైనా లూజర్ట్ అయ్యా అక్కడ ఎవరున్నారు ఇదిగోనండి ఏమని తీసుకుపోతున్నా నేను అని అంటే ఎంత హాస్యాస్పదం అట్లాగే ఇది కాదు అన్న తర్వాత ఏది లేకపోతే ఇది కాదని ఎందుకు చెప్పాల్సి వచ్చింది కాబట్టి నిషేధంలోనే నెగ్గేషన్లోనే అజర్షన్ కూడా ఉందేమో ప్లీజ్ అండర్స్టాండ్ ఇది కాదు అన్నప్పుడు ఏంటి సార్ దాని అర్థం ఇది అన్నప్పుడే ఉన్నది అని అర్థం ఏదైతే ఉన్నదో దాన్ని ఇది అంటున్నావు ఇది అంటూ కాదు అనడం ఏంటి అంటే ఇది కాదంటే అర్థం ఏంటి ఇది లేదు అని అర్థమా నెంబర్ వన్ ఇది లేదు అని అర్థమా ఇది ఇది కాదు అని అర్థమా లేక ఇది అది కాదు అని అర్థమా అర్థవుతుంది ఇప్పుడు నా ఇది నేతి ఇది కాదు లేకపోతే ఇంత చిన్న పదవులు మహర్షి అందించడు సత్యం విశ్లేషణ ఇది విశ్లేషణ అందుకని శాస్త్రాలు చదివితే ఏమొస్తే శాస్త్రాన్ని విశ్లేషించే వస్తుంది స్వత అప్రాప్తం ఇప్పుడు చూస్తాం బృహదారానికి ఉపనిషత్తు మేము చిన్నప్పుడు చదివాం నేతి నేతి నేతి అని మేము అనుకున్నాం ఇది కాదు ఇది కాదులే అర్థమయ్యేది కాదు కనుక నేతి ఇది కాదు అన్నప్పుడు ఇది లేదని అర్థమా ఇది లేదనేప్పుడు ఇది ఎందుకు వచ్చింది ఇది కాదు అంటే ఇది ఇది కాదు అని అర్థమా ఇది కాదంటే ఇది అది కాదని అర్థమా ఏంటి అసలు దీనికి అర్థం వెర్రీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మట్టికుండ లేదు సమస్యతో అయ్యా అసలు మట్టికుండ లేకపోతే అసలు మట్టికుండ లేదు అనడంలోనే మట్టికుండ ఉందని కదా ఇప్పుడు అర్థమైంది మట్టికుండ లేదు మైకు లేదు మైక్ ఉండబట్టే లేదు అనేది మళ్ళీ మళ్ళీ ఉన్నదాన్ని లేదనడం ఏంటి మైక్ కాదు ఇంకా మైక్ కాకపోతే ఏంటి అసలు అది అంటే మైక్ లేదని అర్థమా మైక్ మైక్ కాదని అర్థమా లేకపోతే మైక్ మైసూర్పాక్ కాదని అర్థమా ఏంటి అసలు వాట్ ఈస్ దిస్ ఎంత కన్ఫ్యూజన్ ఇది క్లారిఫై కావాలి కాబట్టి మట్టికుండ లేదు అన్నప్పుడు అసలు మట్టికుండే లేదని అర్థమా లేకపోతే మట్టికుండ లేదని ఎందుకు అన్నావు మట్టికుండ కాదు అని ఎందుకన్నావు అంటే మట్టికుండ మట్టికుండ కాదని అర్థమా కాకపోతే మట్టికుండ బంగారు కుండ కాదు అని అర్థమా ఇది పాయింట్ అర్థమవుతుంది ఇవి ఏవి కాదు నేతి అంటే పాయింట్ నేతి అనేటువంటి దాంట్లో ఇది ఏవి కాదు ఇప్పుడు నేను చెప్పినవి కాదు తన దాంట్లోనే ఉంది తమాషా అయ్యా उे का इधर उरना इधर मा उदेश का उदेश अद उद्देश्य दी माड़ा मरकदा प्रश्न ले इंके अदी इधर అది ఇది కాదు నా ఇది కాదు ఇది సెంటెన్స్ ముందు వస్తుంది ఇప్పుడు ఇంకొకటి ఏమిటో తెలుసాది అది ఇది కాదు అది అది ఇది కాదు అది వస్తుంది మళ్ళీ ఇప్పుడు తత్ ఏదైతే తెలుసుకున్నావో తదేవ బ్రహ్మ అహమస్మి అహమస్మి తత్ ఏవా అదే ఆ అది ఏదో ఆ తత్ ఇక్కడికి వస్తూ కనుక అది ఇది కాదు ఇప్పుడు మీకు అర్థమయ్యాలి ఇప్పటికే అర్థమైండాలి అందుకని నిన్న క్లో ఇచ్చాను కుండ మట్టే కాని మట్టి కుండ కాదు అన్నారు సింపుల్ అర్థమవుతుందే కుండ మట్టే కాని మట్టి కాదు ఇప్పుడు మనం అంటున్నదేంటే ఈ రోజు నేతి నేతి ఇది వాక్యే ఇది కాదు ఇది కాదు అంటే మట్టి కుండ కాదు అన్నాడు చూడండి ఆ సెంటెన్స్ ఎట్లా ఉందో పాస్ ఎక్కడ ఇవ్వాలంటే ఫస్ట్ పదం ఏదైతే వచ్చి చేరిందో దాన్ని ఇవ్వాలి మట్టి కొండ కాదు మట్టి కుండ కాదు అంటే కొండ లేదని చెప్పడం లేదు కుండ ఉంది కుండ మట్టి కానీ మట్టి కుండ కాదు అవునా డౌటా మీకు ఏమైంది క్లియర్గా ఉంది కదా నిన్న చూసిందే కుండ మట్టే కూజ కూడా మట్టే వాన కూడా మట్టే నేను అన్ని మట్టే మట్టి పాత్రలన్నీ మట్టే కాని మట్టి ఏమిటన్నప్పుడు అది మట్టే గాని మట్టి కుండ కాదు మట్టిని తీసుకుని వచ్చి కుండ నువ్వు నేను కూజా అంటాను కాబట్టి కుండ మట్టే గాని మట్టి కుండ కాదు మట్టి కుండ మట్టి కుండ క్లే పాటి కుండ ఇప్పుడు సెంటెన్స్ ఏంటంటే నేతి నా ఇతి మట్టికుండ కాదు మట్టికుండ మట్టికుండ కాదు నేతి అంటే ఏంటి మరి మట్టి కుండ కాదా మట్టి కుండే మరి ఇంకేంటి మట్టి కుండ మట్టి కానీ మట్టి కుండ కాదు జగత్తు బ్రహ్మమే కానీ బ్రహ్మము జగత్ కాదు దేహము ఆత్మే పాయింట్ దేహము ఆత్మే అయ్యా దేహం లేదు ఎందుకని ఆత్మ అనంతం అనంతమైనటువంటి ఆత్మలో దేహం వేరుగా పోలేదు ఎక్కడికి పోతుంది దేహం గనక బ్రహ్మం కన్నా వేరుగా ఉంటే దేహం మళ్లీ బ్రహ్మం పరిమితం అవుతుంది పరిచ్ఛేదానికి వస్తుంది అపరిచ్ఛిన్న అనంత కాబట్టి బ్రహ్మం అనంతమైనప్పుడు దేహం కాకుండా ఎట్లుంటది కనుక దేహం కూడా బ్రహ్మమే కానీ బ్రహ్మము దేహము కాదు సీద దేహం కూడా ఆత్మే ఆత్మ దేహం కాదు ఇది అర్థమైతేనే నాలెడ్జెస్ చే అవుతుంది లేకపోతే కాదు ఊరికి అది ఇది మాట్లాడితే ఏమి లాభం లేదు పద్ధతిగా శాస్త్రం అర్థం కావాలి శాస్త్రీయంగా అర్థం కావాలి అప్పుడే జ్ఞానం కలుగుతుంది లేకపోతే పై మాటలన్నీ మాట్లాడుకోవడం జరుగుతుంది అప్రిసియేషన్ ఉంటుంది అప్రిషియేషన్ వేరే జ్ఞానం వేరే ఇప్పుడు అర్థం నిషేధే కృతే నెతి నెతి ఒక్కే ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అంటే ఇది అది కాదని కాదు అది ఇది కాదని గుర్తుపెట్టుకోడు కుండ మట్టి కాదని కాదు కుండ మట్టి కానీ మట్టి మాత్రం కుండ కాదు జగత్తు బ్రహ్మం కాదని కాదు బ్రహ్మం కన్నా వేరుగా రెండవది ఉండడానికి అవకాశం లేదు జగత్తు కాదు దేహం కూడా ఆత్మే ప్రాణం కూడా ఆత్మే మనసు కూడా ఆత్మే అందువల్ల ఒక్కొక్క చోట ఉపనిషత్తుల్లో ఆత్మ శబ్దాన్ని మనసుకు వాడతాడు ఆత్మశబ్దాన్ని దేహానికి వాడతాడు అంగుష్ట మాత్రం ఆత్మ అధ్యయన అన్నాడు కుట కఠోపనిషత్తుల కాబట్టి పొడమ వాడు దేహంలో ఉన్నాడు కానీ ఆత్మ అన్నాడు ఆత్మ మధ్య అనేతిష్టది అన్నది ఆత్మకు మధ్య ఏంటి అనంతమైన ఆత్మ దేహం అనే అర్థం అక్కడ ఆరవాధ్యాయంలో ఆత్మశబ్దాన్ని మనసుకు వాటే అర్థం అవుతుంది ఆత్మ అంటే పదహారు అర్థాలు ఉన్నాయి నాకు తెలిసి ఎందుకో తెలుసు ఎక్కడ ఆత్మకి దేన్ని వేరు చేయలేవు వీటినన్నిటి విడిపడి స్వప్రకాశంగా ఉండేటువంటిది యథార్థమైన స్వరూపం ఇవన్నీ కూడా ఆత్మే ఇవన్నీ నిషేధింపబడతాయి తర్వాత ఏది మిగిలి ఉంటుందో అది ఆత్మ ఇవన్నీ ఉంటాయి ఉన్నట్లు ఉంటాయి ఇవి సత్యం కాదు సత్యమైంది ఆత్మ ఇవి ఉన్న వాటికి సత్యం కాకుండా ఏవైతే ఉన్నావో మిథ్య నామరూపాలతో వాటికి ఆధారమైంది ఆత్మ అవన్నీ పోతాయి ఆత్మ ఉంటుంది నశించేవన్నీ నశిస్తాయి ఈ ప్రపంచంలో ఏదైతే నశించకుండా ఉందో నశించే వాటికి ఆధారంగా ఉందో దట్ ఈస్ ఆత్మ అదే బ్రహ్మం అదే నీవు అదే అహమస్మి నిషేధే కృతే నేతి నేతి ఇది వాక్యే కాబట్టి ఇది కాదు అది కాదు అని నిషేధిస్తూ పోవడం ఇలా నిషేధించిన తర్వాత సమాధి స్థితానం అన్ని నిషేధింపబడిన తరువాత ఇది కాదు అది కాదని ఏదైతే దివ్యంగా ప్రకాశిస్తూ ఉందో పూర్ణంగా పూర్ణంగా తదేవా అహమస్మి సమాధి స్థిత స్థితానం ఎత్ పూర్ణం ఆపాతి పూర్ణంగా ప్రకాశిస్తూ దివ్యంగా శోభిస్తూ అదే నీ స్వరూపం ఇక్కడ ఒక చూడండి నిషేధే కృతే కాబట్టి ఇప్పుడు పోవాలి ఏం నిషేధించాలి ఏదైతే నేను కాదో అండర్స్టాండ్ ఇంక ఇది అర్థం చేసుకో ఏదైతే నేను కాదు నేను కాని దానిని నేనే ఏదైతే అనుకుంటూ ఉన్నానో ఇప్పుడు అదే కదా తమాషా ఎవరినైనా ఎవరైనా నువ్వని అడిగావనుకోండి కస్తవం అడ్రస్ ఇచ్చేవాడే లేడి ప్రపంచంలో ఓకే క్వశ్చన్ ఉంది కస్తవం త్వం కహా నువ్వెవరయ్యా అని అడిగావనుకోండి ఎవడైనా చెప్తాడ ఏమీ చెప్పలేదు ఏదైదో చెప్తాడు మనకు వ్యవహారానికి ఉపయోగపడుతుంది అది మాత్రం ఒరిజినల్ అడ్రస్ కాదు నువ్వెవరయ్యా అడిగితే ఏం చెప్తాడు చెప్పండి అదే స్వామీజీ నేను రామయ్య కొడుకును కదా ఫినిష్ ఎందుకని తిరిగి మనం ప్రశ్నించాం మనకు చాలా దూరం అది వాస్తవం కాదది వ్యవహారానికి ఉపయోగపడుతుంది సత్యం కాదది ఎందుకని నేను రామయ్య కొడుకునే నిజమే మళ్లీ నేను క్వశ్చన్ వేసాను అనుకోండి అయ్యా నువ్వు కృష్ణదేవికి మనవడవి కాదని అవునండి అంటాడు నువ్వు రంగారావుకి తాత కదా అని అవును రామారావుకి అల్లుడు కదా అవును ఇంతకు నువ్వు అల్లుడివే తాతవే మామవే ఎవరయ్యారు నువ్వు అసలు నేను అడిగింది ఏంటి నువ్వెవరని అడిగారు నువ్వు చెప్పేది ఏంటి నేను ఆయనకి సంబంధించిన వాడిని అంటున్నావు నీకు నేను ఆయన కనెక్షన్ నేను అడిగాను ఆయన రిలేషన్షిప్ ఏదైనా అడిగాను నీతో నీకు ఇతరులతో ఉండేటువంటి సంబంధం నేను అడిగాను నిన్ను నేను కనుక అడిగితే నువ్వు ఆయనని ఏమవుతావు అని కనుక నేను అడిగింటే ఆయన కుమారుణ్ణి అని అర్థం ఉంది నేను అడగలేదా నిన్ను నేను అడిగింది డైరెక్ట్ క్వశ్చన్ కస్తం సొంకహా నువ్వెవరో అని అన్నాను నువ్వెవరో చెప్పు అంటే ఆయనతో కనెక్షన్ లేకపోతే నేను గురించి చెప్పలేవా అంటే నువ్వెవరో నీకు తెలియదు అని అన్నాడు ఇంతే ఇంకా ఇక ఎన్ని మాట్లాడతాడో అన్ని తప్పులే ఇది ఒక్కటి స్టార్ట్ అవుతాడు ఇంకా మళ్ళీ అడిగామనుకోండి ఆమె భర్తనే అంటాడు వాళ్ళ అన్నవికి ఎందుకంటే ఆమె కనుక పాపులర్ అయితే అంటే ఈయన అన్పాపులర్ కాదు నా ఉద్దేశం ఆమె పాపులర్ అయితే ఆమె పేరు చెప్తాడు ఓకే ఎప్పుడయ్యా పెళ్ళయిన తర్వాత కదా పెళ్లి కాకముందు నువ్వు ఉన్నావా లేదా ఉన్నాను స్వామి అప్పుడెవరు నువ్వు స్వామీజీ నేను ఆ చెప్పు నన్ను ప్రకాశరావు అంటారు ఏది ప్రకాశం లేదు అక్కడ ఆ మాటలో ప్రకాశం ఏ